జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఆరవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రుడికి పాషాణోపాఖ్యానం చెప్తూ సూక్ష్మదేహానికి మూలమైన వాసనలన్నీ క్షయించిపోతే ఆ దేహంతో పాటు ఈ ప్రపంచం కూడా అంతరించిపోతుంది అప్పుడు శుద్ధ చైతన్యాత్మకమైన పరబ్రహ్మ మిగులుతుంది అని చెప్పాడు దాని మీద వచ్చిన ప్రశ్న ఏమిటంటే అయ్యా మీరు మీ సిద్ధాంతం మొత్తాన్ని వాసనల చుట్టూ తిప్పుతున్నారు ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నాను ఇవి పరబ్రహ్మలోంచే వచ్చాయా లేక పూర్వకల్పంలోని ప్రపంచం నుంచి ఈ వాసనలు వస్తున్నాయని అంటారా లేక పూర్వప్రలయంలో కొండలు నదులు మొదలైనవి నశించిపోయినా రూపంగా కొంత ప్రపంచ భాగం మిగిలే ఉంటుంది అని అంటారా ఆ మిగిలిన సూక్ష్మ ప్రపంచానికి ఒక అస్తిత్వం ఉండాలి కదా ఆ సత్తా ఆ అస్తిత్వం దానికి ఎక్కడి నుంచి వచ్చింది దానికి అది స్వంతంగానే ఉందా లేకపోతే పరబ్రహ్మ యొక్క సత్తను బట్టి దీనికి సత్తా వచ్చిందా స్వతంత్రంగా సత్తా ఉంటుంది అని అంటే అప్పుడు పరబ్రహ్మ ఒకటి పూర్వ ప్రపంచం ఒకటి రెండు సతపదార్థాలు తేల్తాయి అది కుదరదు కదా అది కాకుండా పూర్వ పరబ్రహ్మ సత్తలో ఉంచే సత్త వచ్చింది అంటారా అది అర్థం లేని మాట అయిపోతుంది సృష్టికి ప్రళయానికి ఇలా అయితే తేడా ఏమిటి ప్రళయంలో సృష్టి కనిపించదు కనిపించకపోయినా సరే అది ఉన్నది అని మీరు అంటున్నారు అలా అంటే ఉండడం అన్నా లేకపోవడం అన్నా ఒకటే అని చెప్పినట్టు అయింది ఈ మాట ఎవరు ఒప్పుకుంటారు ఇలా ఎన్ని రకాలుగా చూసినా మీ వాసనలకు అస్తిత్వమే లేదు అస్తిత్వమే లేని వాసనలకు క్షయమని గోల పెడతారేమిటి అంటే సమాధానం ఏమొచ్చింది మేము చెప్పే మాట సరిగా వినిపించుకోకపోయినా మేము చెప్పవలసిన చివరి మాటలు నువ్వే చెప్పేస్తున్నావు వాసనలకు నిజమైన సత్త గాని క్షయం గాని ఉందని మేము చెప్పడం లేదు బ్రహ్మ అద్వితీయంగా ఉంది అని మేము బోధించదలుచుకున్నాం కనిపించే ఈ జగత్తుకు సత్తయే లేదని కూడా మేము బోధించదలుచుకున్నాం దానికి ఉపాయంగా మధ్యలో వాసన అనే ఒక మెట్టును కల్పన చేశాం ఏ దశలు చేశాం వినేవాడికి ఆత్మజ్ఞానం కలగని దశలు చేశాం ఈ కల్పన ఎంతవరకు ఉంటుంది వినేవాడికి బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ఉంటుంది ఆ బ్రహ్మను గురించి తెలుసుకోకముందు దానిలో వాసనాదులు లేవని నిరూపించబడడం ఎలా దానికి ఏకైక మార్గం శృతి శృతి సహాయంతో వాసన అనే మెట్టును అంగీకరించి విచారణ చేస్తే చివరికి ఆ వాసన అనేది లేనిది అయిపోతుంది శుద్ధ స్వరూపమైన మోక్షమే మిగులుతుంది కేవల యుక్తి మార్గంతో ఆలోచిస్తే పరబ్రహ్మకు రెండు దశలున్నాయి ఒకటి జ్ఞాతదశ రెండోది అజ్ఞాతదశ అజ్ఞాత దశలో ఉన్న పరబ్రహ్మే జగత్తు జగద్వాసనలు కూడా అజ్ఞాత బ్రహ్మమే ఆ వాసనలకు మూలమైన అవిద్య కూడా అజ్ఞాత బ్రహ్మమే ఈ అవిద్యా దశ తొలగితే ఉండేది విద్య అదే వాసనా నివృత్తి అదే జ్ఞాత పరబ్రహ్మ దీనిని మరో రకంగా చెప్పాలంటే జ్ఞానాన్ని అంటే సంవిత్తును బహిర్ముఖం చేస్తే బంధం దానిని అంతర్ముఖం చేయడం అంటూ ఏమీ ఉండదు బహిర్ముఖత్వం చేయకుండా ఉండడమే మోక్షం రామ శిలా ప్రపంచపు ఇప్పుడు లభించింది అదే ఈ మోక్షాన్నే అజడమని వేదనమని సుప్తమని కూడా అంటారు ఇలాంటి సుప్తికి వ్యతిరేకంగా ఉండే ప్రబుద్ధ దశని బంధం అంటారు నీకు అలాంటి సుతే కావాలో అలాంటి ప్రబుద్ధ దశే కావాలో నువ్వే తేల్చుకో అన్నాడు వశిష్ఠ మహర్షి ఇది డెబ్భై తొమ్మిది వచ్చింది రామ ఇంతవరకు నీకు వర్ణించి చెప్పిన ప్రళయాన్ని వైజ్ఞానిక ప్రళయము అంటారు ఇది తత్వ సాక్షాత్కార దృష్టితో చేసిన ప్రళయ వర్ణన ఇది కాక ఈ ప్రళయాన్ని బద్ధదృష్టితో చూసే విధానం ఒకటి ఉంది అప్పుడు ఆ ప్రళయాన్ని ప్రాకృత ప్రళయం అంటారు అది యోగులకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రక్రియలో ఆయా కార్యాలు తమ తమ కారణాలలో లయించిపోతాయి ఈ లయ ప్రక్రియ చివరికి మాయాశబల బ్రహ్మ దాకా పోతుంది ఇప్పుడు నీకు ఆ ప్రాకృత ప్రళయాన్ని కూడా వర్ణించి చెబుతాను విను ఈ విషయం డెబ్భై తొమ్మిదవ సరుగలో వచ్చింది మహర్షి ప్రాకృత ప్రళయ వర్ణన చేస్తున్నాడు వశిష్ఠుడు చెప్తున్నాడు రామా నేను చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మలోకంలో ఉన్నవారంతా ఆరిపోయిన దీపాలాగా కనిపించకుండా పోయారు ఇంతలో ద్వాదశాదిత్యులు ఆ లోకం చుట్టూ చేరి తమ కిరణ జ్వాలలతో ఆ లోకాన్ని తగలబెట్టేశారు ఆ పని అయిన తరువాత వారు పన్నెండు మంది ధ్యానమగ్నులే అక్కడి బ్రహ్మలాగానే ముక్తిని పొందేశారు ఇంతలో ఆ బ్రహ్మలోకంతో సహా పద్నాలుగు లోకాలు కూడా ఒకే మహాసముద్రంలాగా అయిపోయాయి ఆ సముద్ర తరంగాలు పెచ్చు తమ ఆవిర్భావానికి మూలహేతువులైన పుష్కరావర్త మేఘాలను కూడా చల్లాచదురు చేసేసాయి క్రమంగా ఆ మేఘాలు కూడా ఆ నీటిలో కలిసిపోయాయి ఇంతలో నాకు అక్కడ నల్లటి బృహత్ రూపం ఒకటి కనిపించింది ఉద్ధతంగా ఉన్న ఆ రూపాన్ని చూసేసరికి నాకే కొంచెం భయం వేసింది ఆ రూపం చీకటి కొండలాగా ఉంది కానీ దానికి ఒకటి కాదు ఐదు తలలు ఉన్నాయి ప్రతి తలకు మూడేసి కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళల్లోంచి జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి ఆ రూపానికి పది చేతులున్నాయి ఆ చేతుల్లో ఒక శూలం ఉంది క్రమంగా నాకు భయం తగ్గింది అది అఘోర రుద్రుడని నేను గుర్తించాను దూరం నుంచే నమస్కరించాను అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ సర్వవ్యాపకుడైన పరబ్రహ్మకు ఈ పరిమిత రూపం ఎలా ఏర్పడింది పైగా ఈ రంగు ఏమిటి ఈ తలలేమిటి ఈ చేతులేమిటి ఆ పరబ్రహ్మకు ఛాయారూపమైన మాయాశక్తి ఏమైపోయింది వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామ సృష్టి స్థితి లయలను చేయాలనే నిశ్చయానికి కారణమైన మాయావృత్తి ఒకటి ఉంది దానినే అహంకారం అంటారు దీని ద్వారానే ఆ పరబ్రహ్మ జగదధ్యాసకు మూలమవుతున్నాడు అలా అధ్యాసలో పడ్డ జీవులలో కొందరు ఆయనను శరణు వేడుతూ ఉంటారు అలాంటి వారి దుఃఖాలను పోగొట్టడం కోసం ఆయన ఒక రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాడు దుఃఖానికే మరో పేరు రుక్ పోగొట్టడానికి మరో పేరు ద్రావణం ఆ రెండు కలిపితే రుద్ర అనే పదం ఏర్పడింది రుద్రుడు అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు చిత్రం ఏమిటంటే దుఃఖాన్ని కలిగించేది ఆయనే పోగొట్టేది ఆయనే దుఃఖాన్ని కలిగించేటప్పుడు ఆయన విషయాలయందు భిన్నాభిమానస్వరూపంగా ఉంటాడు దుఃఖాన్ని పోగొట్టేటప్పుడు ఆయన సర్వ విషయాల ఏకాభిమాన స్వరూపంగా ఉంటాడు పంచ జ్ఞానేంద్రియాలే ఆయన పంచముఖాలు పంచ కర్మేంద్రియాలు ఆయన కుడి చేతులు ఆ కర్మేంద్రియ విషయాలు ఆయన ఎడమ చేతులు ఆయన ఆకాశస్వరూపుడు కనుక నల్లగా ఉన్నాడు అని చెప్పాను ఆయన ఐదు తలలకు మూడేసుకళ్ళు ఉన్నాయని చెప్పాను ఒకటి సత్వ రజస్తమోగుణాలు రెండు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు చిత్త అహంకార బుద్ధులు నాలుగు ఓంకారంలోని అకార ఉకార మకారాలు ఐదు రుగ్ యజుస్ సామవేదాలు అనేవి ఆ కళ్ళు భూ భువ అనే ముల్లోకాలే ఆయన చేతిలోని త్రిశూలం తాను సమష్టి అహంకార స్వరూపుడు కనుక ఆయన సృష్టిలోని జీవులందరికీ దేహాత్మాభిమానం సహజ సిద్ధంగానే కలుగుతోంది ఆ జీవులకు ప్రవృత్తి నివృత్తి ఫలాలను అందించడం ఆయనకు సహజ స్వభావం సృష్టి ప్రళయాలకు ఆయనను ప్రేరేపించేది చిన్మాత్రుడైన పరమాత్మే అలాంటి ఆ రుద్రుడు ఉన్నట్లుండి నోరు తెరిచి అక్కడ ఉన్న నీటిని పీల్చడం ప్రారంభించాడు ఆయన నోటి అగ్ని జ్వాలలు వ్యాపించి ఉండడం నాకు కనిపించింది క్షణాలలోనే పద్నాలుగు లోకాలను ముంచిన నీరంతా రుద్రదేవుడి ముఖంలో ఇంకిపోయింది నాకు అప్పుడు ఆ నల్లటి రుద్రుడు బురద బురదగా ఉన్న భూమి పైనా కింద బ్రహ్మాండ కపాలాలు మధ్యలో ఆకాశము విడివిడిగా కనిపించాయి ఈ విషయం ఎనభయవ సరకలో వచ్చింది ఇంతలో ఆ రుద్రుడు లేచి నిలబడి మహాకారుడై నాట్యం చేయడం మొదలుపెట్టాడు వెనువెంటనే అతనికి ఛాయారూపంగా ఉన్న మాయాదేవి కూడా నాట్యం చేయడం మొదలుపెట్టింది అప్పుడు అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ మరొక వెలుగు కానీ లేవు అయినా ఈ రుద్రుడికి ఈ నీడ ఎలా ఏర్పడింది అని నాకు సందేహం కలిగింది నా సందేహానికి సమాధానం దొరకలేదు కానీ మొదట నీడలాగా కనిపించిన ఆ దేవి మెరుపులాగా ఒక గెంతు గెంతి ఆ రుద్రుడికి ఎదురుగా నిలబడి ఘోరమైన నాట్యం చేయడం ప్రారంభించింది ఆమె అలా నాట్యం చేస్తున్నప్పుడు సూర్యచంద్రాదులు ఆమెకు కళ్ళుగా కనిపించారు నదులు వృక్షాలు కొండలు నక్షత్రాలు స్వర్గపాతాళాది లోకాలు ఆ ఛాయాదేవికి ఆ కాళరాత్రికి అవయవాలుగా నాకు కనిపించాయి ఆమె మెడలో రకరకాల పూలమాలలే కాక పలుగులు పారలు గొడ్డళ్ళు చేటలు రోకళ్ళు మొదలైన వాటిని కూడా మాలలుగా వేసుకుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఈ ఎనభై ఒకటవ సర్గలో ఈ ఎనభై ఒకటవ సర్గలో ఎనిమిదవ శ్లోకం నుంచి నూట రెండవ శ్లోకం దాకా అంటే సర్గ చివరి దాకా కాళరాత్రి నాట్య వర్ణనను కవితామయంగా తత్వసంకేతమయంగా విస్తరింపచేశాడు కవి చివరిలో ఒక సర్గరావృత్తంలో నాట్య ప్రక్రియకు తత్వ విద్యా ప్రక్రియకు సమన్వయం చూపుతూ ఈ వర్ణనను ముగించాడు ఇంతటి విశాలమైన ఈ వర్ణనకు తాత్పర్యం ఏమిటో పై సర్గలో ఆయనే చెప్పబోతున్నాడు కనుక మనం వర్ణనల విస్తారాన్ని తగ్గించుకొని ముందుకు సాగుదాం ఈ విషయం వచ్చింది ఎనభై సర్గలో శ్రీరాముడు అడిగాడు గురుదేవ ఇదేమిటి ఒక పక్క ప్రళయం జరిగిపోయింది అంటున్నారు భూమి బురద బురదగా ఉంది అంటున్నారు పాతాళము భూమి బ్రహ్మాండ కపాలాలు మాత్రమే కనిపించాయి అంటున్నారు మరోపక్క ఈ కాళరాత్రికి కొండలు నదులు మొదలైనవి అవయవాలు అయినాయి అంటున్నారు పలుగులు పారలు మొదలైనవి పూలమాలలు అయినాయి అంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దీనికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ తాత్వదృష్టితో చూస్తే నువ్వు చెప్పిందే నిజం ఆ భైరవ రుద్రుడు మగవాడు కాదు ఆ కాళరాత్రి ఆడది కాదు అసలు వాళ్ళిద్దరూ వ్యక్తులు కాదు అక్కడ జరిగేది నృత్యమూ కాదు ఇక భ్రాంతి దృష్టితో చూస్తే ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఇక్కడ వ్యాఖ్యాత మరికొన్ని విషయాలు రాశాడు ఏమిటంటే భ్రాంతి దశలో నశించిపోయిన పదార్థాలు కూడా మళ్లీ మొలకెత్తడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది యోగుల ప్రభావం చేత చాలాకాలం క్రిందటే బూడిదపోయిన వ్యక్తులు మళ్లీ లేచి కూర్చుని మాట్లాడడం కనిపిస్తోంది పిచ్చెక్కినవాడికి చచ్చిపోయిన వాళ్ళు కూడా తనతో పోట్లాడుతున్నట్లుగా అనుభవం ఉంది ఇక స్వప్నంలో కనిపించే విచిత్రాలకు అంతే లేదు కనుక అజ్ఞానం ఉన్నంత వరకు చిత్తంలో సమస్త పదార్థాలు సంస్కార రూపంగా నిలబడే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి వశిష్ఠుడు అంటున్నాడు రామా బంగారానికి ఏదో ఒక ఆకారం లేకుండా ఉంటుందా మిరపకు కారం లేకుండా ఉంటుందా అలాగే అజ్ఞానం ఉన్నంత వరకు చైతన్యానికి చైత్యాకారం అంటే విషయాకారం తప్పదు శుద్ధ చైతన్యం తెలియబడకుండా ఉన్నంత వరకు అది అజ్ఞానంతో కూడి ఉన్నట్టే లెక్క ఆ దశలో దానికి ఏదో ఒక విషయాకారం తప్పదు ఆ ఆకార పరంపరలో నశించినవి కూడా ఒక్కొక్కప్పుడు మళ్లీ కనిపిస్తూ ఉండడం సంభవమే కనుక రామ తత్వదృష్టితో చిదాకాశమని పరమాత్మని పరమేశ్వరుడిని దేన్ని నేను ప్రస్తావించాను దానినే కొందరు సదాశివుడిగా కొందరు విష్ణువుగా కొందరు బ్రహ్మగా ఉపాసిస్తున్నారు ఇది ఎనభై రెండవ వచ్చింది అందుకనే ఆ సమయంలో నాకు కనిపించిన ఆ భైరవుడు ఆ భైరవి ఇదంతా మాయమాత్రమని నేను గ్రహించాను అయినా ఆ ఆకారాలు నాకు మాత్రమే కనిపించాయి మరెవ్వరికీ కనిపించలేదు నిర్విశేషైతన్యాన్ని బోధించడానికి శబ్దార్థ సంబంధ కల్పన కొంత కావాలి తప్పదు అందుకే నేనప్పుడు చూసిన భైరవకారాన్ని నీకు యథాతథంగా వర్ణించి చెప్పాను అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ తత్వదృష్టితో చూస్తే ప్రపంచమే లేదు వ్యావహారిక దృష్టితో చూస్తే అది ఉన్నట్టుగా కనిపిస్తోంది దానికి ఎంతో కొంత అస్తిత్వం ఉంది కాని ఆ కొద్ది మాత్రపు అస్తిత్వం కూడా ప్రళయంలో నశించిపోతోంది కదా అది నశించిపోతే చైతన్యము చితిక్రియ చేతయిత అంటే చైతన్యము స్పందనక్రియ స్పందించేవాడు అనే త్రిపుటి ఉండనే ఉండదు కదా అది లేకపోతే మీరు చెప్పిన నృత్యం ఎలా కుదురుతుంది దీనికి వశిష్ఠుడు సమాధానం చెప్పాడు ప్రళయం అంటే ఏమిటి త్రిపూటి పూర్తిగా నశించిన దశయే ప్రళయం అంటావా అలా అంటే అది తత్వదృష్ట ఆ దృష్టిలో ప్రపంచమే లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అలా కాదండి ప్రళయంలో అవిద్య మిగిలి ఉంటుంది అలా చెప్పకపోతే మళ్ళీ సృష్టి రావడం కుదరదు అంటవా అలా అనేటట్లయితే అవిద్యతో పాటు త్రిపుటికూడా ఎంతో కొంత మిగిలి ఉంటుందని ఒప్పుకున్నట్లే అవిద్య ఉంది కనుక దానివల్ల ప్రళయంలో కూడా రుద్రదేవి నృత్యభ్రాంతి ప్రకాశించే వీలు ఉండనే ఉంది నువ్వు గ్రహించవలసినది ఏమిటి అంటే తత్వదృష్టిలో స్థిరంగా ఉండి లోకదృష్టితో వ్యవహరించడం ఈశ్వరుడు చేసే పని అని నువ్వు కూడా అలాంటి దృష్టినే పెంచుకోవాలి అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవా బాగుంది లోకదృష్టిలో కాలభైరవీ నృత్యాన్ని వివరించండి ఆమె మెడలో చేటలు రోళ్ళు రోకళ్ళు పలుగులు పారలు ఇలాంటివన్నీ పూలమాలలుగా ధరించి నృత్యం కొనసాగించిందా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ భైరవి భైరవులు అని ఇద్దరినీ గురించి ప్రస్తావించాను అందులో భైరవుడు చిన్మాత్ర స్వరూపు మనోవాక్ ఆయన సంకల్పమే స్పందశక్తి అదే భైరవి ఈవిడకే జీవచైతన్యము ఉత్పత్తి ఆప్తి సంస్కృతి వికృతి సుష్క జయ విజయ చండిక ఉత్పల సిద్ధ అపరాజిత దుర్గ ఉమా సమ గాయత్రి సావిత్రి సరస్వతి భావ అనాహత మొదలైన పేర్లు అనేకం ఉన్నాయి ఇవన్నీ ఆమె చేసే పనులను బట్టి ఉపాసకులు ఆమెను ఉపాసించే విధానాన్ని బట్టి వచ్చిన పేర్లు ఆ దేవి చేసే రకరకాల పనులనే నేను నాట్యమని వ్యవహరిస్తున్నాను సకల ప్రాణుల సృష్టిస్థితులు జరామరణ రీతులు మొదలైనవన్నీ ఆమె చేసే పనులే అవిద్యాకల్పితమైన జగత్తు అనే దేహాన్ని ధరించిన ఆ దేవి ఈ విధంగా నృత్యం చేస్తోంది కనుక ఆమెకు పలుగులు పారలు మొదలైనవి అలంకారాలు అని చెప్పాను నిజానికి కొండలు కోనలు ఆయుధాలు మొదలైనవన్నీ ఆ మాయా మాయాశక్తికి అవయవాలు కూడా అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ అలా అయితే మీరు నా పాత ప్రశ్నను తిరగ తోడుతున్నారు నేనిందాక ప్రళయ సమయంలో ఏదీ ఉండదు కదా అక్కడ నృత్యం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాను దృష్టి భేదంతో కుదురుతుంది అని మీరు సమాధానం చెప్పారు మీరు మళ్లీ ఇప్పుడు చెబుతున్న సమాధానం చూస్తే ప్రళయ సమయంలోనే నృత్యమనే పేరుతో సృష్టి క్రియ అంతా జరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది అలా జరిగితే సృష్టి ప్రళయము రెండు ఏకకాలంలో ఉన్నాయి అని చెప్పినట్లు అవుతోంది ఇది ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడన్నాడు రామా ఈ ప్రపంచానికి ఆత్యంతికమైన అస్తిత్వం కాని ఆత్యంతికమైన నాస్తిత్వం కాని లేవు అని పూర్వం చాలాసార్లు చెప్పాను ఈ జగత్తు సదసద్విలక్షణం అన్నాను జగత్తు ఆత్యంతికా సత్యం కానప్పుడు ప్రళయం ఆత్యంతికా సత్యం కాగలదా కాలేదు కనుక సృష్టికిలాగానే ప్రళయానికి కూడా ఆత్యంతికమైన అస్తిత్వం కాని ఆత్యంతకమైన నాస్తిత్వం కాని లేవు తత్వదృష్టిలో సృష్టి ప్రళయాలు రెండూ లేవని తెలుసుకున్నప్పుడు రెండూ ఒకేసారి లేనివి అయిపోతాయి ఆ తత్వదృష్టి లేనప్పుడు లోకదృష్టితో చూస్తే ఆ రెండూ కలిసి సంచరిస్తూ ఉంటాయి అందుకనే పూర్వం ఐందవ ఉపాఖ్యానంలో అంటే ఉత్పత్తు ప్రకరణంలో ఒక బ్రహ్మ యొక్క ప్రళయకాలంలో ఐందవ బ్రహ్మల యొక్క సృష్టి నిరాఘాటంగా సాగిపోయింది అని నేను చెప్పాను అన్ని రకాల సృష్టులు భ్రాంతి మాత్రాలే అని కూడా నేనక్కడ నిరూపించాను అందువలనే భైరవీదేవి నాట్యం చేస్తున్న ఆమె అవయవాలైన పృథివ్యాధి లోకాలు ఎగిరిపడడం లేదు కలగనేవాడి మంచాన్ని ఇటూ అటూ జరిపితే వాడి కలలోని లోకాలు ఇటూ అటూ కదులుతున్నాయా కనుక తో పాటు ప్రళయం కూడా భ్రాంతి అని నువ్వు గమనించినప్పుడు నీ ప్రశ్నకు తావేలేదు అది దృష్టిలో పెట్టుకుని ఆ భైరవీదేవి నృత్యాన్ని గమనించు ఇది ఎనభై నాలుగవ వచ్చింది ఇక వశిష్ఠుడు ముందుకెళ్లి చెప్తున్నాడు ఆ దేవి తన పొడవైన చేతులను గిరగిరా తిప్పుకుంటూ నాట్యం చేస్తూ ఉంటే ఆకాశంలో ఎక్కడికక్కడ చెట్లు ములిచినట్లై ఆకాశమంత అడవిగా కనిపించింది ఆమెకు చాటలు గొడ్డళ్ళు మాత్రమే కాక సృష్టిలోని భావాభావ పదార్థాలు కాల అకాల క్రమాదులు కూడా భూషణాలుగా మారిపోయాయి ఆమె గిరగిరా తిరుగుతూ తాడుకు కట్టితిప్పిన నిప్పురివి నిప్పుచక్రంలాగా కనిపించినట్లుగా ఆమె తిరుగుళ్లే ఈ ప్రపంచంగా కనిపించింది అంచేత అసలైన పరమశివుడంటే ఏమిటో తెలియనప్పుడే ఈ క్రియాశక్తి కనిపిస్తుందని క్రియాశక్తి స్వరూపురాలైన ఈ దేవికి జగత్తుకి భేదం లేదని నాకు అర్థం అయింది అయితే ఈ దేవి చైతన్య శివుడి యొక్క సంకల్పస్వరూపురాలని పూర్వమే చెప్పాను శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ సంకల్పం ఉన్న కోరిక అన్న ఒక్కటే దానికి ఆకారం లేదు ఆకారం లేని సంకల్పం ఆకారం జగత్తుగా ఎలా మారింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు గాలిని ఆశ్రయించుకొని కదలిక ఉంటుంది ఈ కదలికకు రూపం లేదు శబ్దం లేదు కానీ ఈ కదలికే తీవ్రమైనప్పుడు భోరు అనే ఏర్పడుతోంది అది సహజం అలాగే శివుడి ఇచ్చకు జగదాకారం రావడం కూడా సహజం ఇంతకు నేను చెప్పవచ్చినదేమిటంటే ఆ దేవి అలా నాట్యం చేస్తూ చేస్తూనే కాకతాళీయంగా తనకు మూలపురుషుడూ పరమపురుషుడూ అయిన ఆ శివుణ్ణి తాకింది అంతే ఆ ప్రకృతీదేవి యొక్క రూపం క్రమంగా శమించిపోయి శివుడు ఒక్కడే మిగిలాడు ఆమె శమించిన క్రమం ఇలా ఉంది ఆమె నాట్యంలో తిరుగుతూ ఉండగానే శివుణ్ణి ఆవరించి ఉన్న ఆవరణశక్తి కొంచెం తొలగింది దాంతో ఆమెకు శివుడి స్పర్శ లభించింది వెంటనే ఆమె భౌతిక పదార్థాల ఆకారాన్ని విడిచిపెట్టి స్థూల పంచభూతాల ఆకారాన్ని పొందింది ఆ తరువాత పూర్వం చెప్పుకున్న పంచీకరణానికి వ్యతిరేక ప్రక్రియ జరిగి ఆమెకు సూక్ష్మభూతాకారం ఏర్పడింది ఆ తరువాత ఆమె వాసన రూపురాలు అయింది ఆ పైన అవ్యాకృత ఆకాశ రూపురాలు అయింది ఆ తరువాత శివాకారంగా మిగిలిపోయింది అంటే శ్రీరాముడు అడిగాడు అదేమిటి గురుదేవ అంత పెద్ద ప్రకృతి దేవి శివుణ్ణి ముట్టుకున్నంత మాత్రాన్ని శమించిపోవడం ఏమిటి పురుషుడు అంటే శివుడిలో లయించిపోవడం ఏమిటి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ శివుడి యొక్క ఇచ్ఛాశక్తే ప్రకృతి దేవి అని పూర్వమే చెప్పుకున్నాం కదా లోకంలో ఎక్కడైనా సరే ఇచ్ఛ యొక్క లక్షణం ఏమిటి దొరికినది దొరికేదాకానే ఇచ్చాస్పందం ఉంటుంది అది దొరికితే ఆ స్పందం ఆగిపోతుంది శివేచ్ఛకు శివుడి కంటే ఇష్టతమైన గమ్యం లేదు కనుక ఆ ప్రకృతి దేవికి శివుడి స్పర్శ లభించగానే ఆ స్పందం ఆగిపోతుంది ఆ స్పందం పోతే జగదాగారం కూడా పోతుంది అప్పుడు శివుడు ఒక్కడే మిగులుతాడు శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే ప్రకృతి నశించింది శివుడు మిగిలాడు అని చెప్పాలి కానీ ప్రకృతి పురుషుడిలో లయించింది అని చెబుతారేమిటి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ప్రకృతి శివుడి యొక్క ఛాయారూపిణి అని కూడా చెప్పుకున్నాం మండుటెండలో ఒక మనిషి పెద్ద చెట్టు కిందకి చేరాడు అప్పుడు మనిషి నీడ ఏమైపోయింది నశించింది అని చెప్పాలా చెట్టు నీడలో కలిసిపోయింది అని చెప్పాలా ఆ మనిషిలోనే కలిసిందని చెప్పాలా నశించింది అని చెబితే ఆ నీడ అంతకుముందు సత్యమైన పదార్థమని చెప్పినట్టు అవుతుంది అందుచేత ఆ మాట కుదరదు చెట్టు నీడలో కలిసింది అంటే ఆ నీడ మరింత దట్టం కావాలి అలా జరగడం లేదు అందుచేత ఆ మాట కుదరదు కనుక నీడ తనకు ఆశ్రయమైన మనిషిలోకే ప్రవేశించింది అనడం సముచితం అందుకే ప్రకృతి పురుషుడిలో లయించింది అన్నను అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే ఆ మనిషి చెట్టు క్రింద నుంచి యువతలకి రాగానే మళ్లీ నీడ ఏర్పడుతోంది అలాగే ఒకసారి శివుణ్ణి చేరిన జీవుడు మళ్లీ ఎప్పటికో అప్పటికి యువతలకు వచ్చి సంసారంలో పడే అవకాశం ఉండనే ఉంటుంది కదా అంటే వశిష్ఠుడు అన్నాడు ఈ ఉపమానం అక్కడ పనిచేయదు ఉపమానం చెప్పినప్పుడు ఏ దృష్టితో చెప్పామో అంతవరకే దానిని ఉపయోగించాలి కానీ ఇష్టం వచ్చినట్లు సాగదీయకూడదు సంసారంలోకి రావాలి అంటే కోరిక ఉండాలి తత్వబోధ కలిగి శివస్పర్శ కలిగి శివుడిలో లయించిపోయాక మళ్ళీ ఆ కోరిక పుట్టమన్నా పుట్టదు దీనికి మరో దృష్టాంతం చెబుతాను వినో ఓ మంచివాడు మోసపోయి మంచివాళ్ళు అనుకుని దొంగల గుంపులో చేరాడు వాళ్ళు మంచివాళ్ళు అనే భావంతో వాళ్ల క్షేమం కోసం కృషి చేశాడు కొంతకాలం పోయాక వాళ్ళు పచ్చి దొంగలు అనే విషయం అర్థం అయింది ఇక ఆ సత్పురుషుడు వాళ్లతో కలిసి ఉండడానికి ఇష్టపడతాడా అలాగే తత్వజ్ఞానం కలిగిన వాడు సంసారంలోకి రమ్మన్న రాడు ఇది ఎనభై ఐదవ సరుకులో వచ్చింది వశిష్ఠుడు అంటున్నాడు రామ అసలు విషయంలోకి వద్దాం ప్రకృతిదేవి శమించిపోయిందని రుద్రదేవుడు మిగిలాడని చెప్పాను కదా ఆ రుద్రుడు శమించిన విధానం కూడా చెబుతాను విను ప్రకృతిదేవి శమించిపోయేసరికి రుద్రదేవుడు పైనా కింద ఉన్న బ్రహ్మాండ కపాలాలు మధ్యలో ఆకాశం ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంతలోనే ఆ రుద్రుడు రెండు బ్రహ్మాండ కపాలను బలంగా తన నోట్లోకి పీల్చుకుని మింగేశాడు ఆ ఆకాశంలో మరో ఆకాశంలాగా అతనక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు ఇంతలోనే అతను ఒక మేఘంలాగా తేలిపోయాడు ఇంతలోనే జానుడు కట్టెలాగా బిగిసిపోయాడు ఆ తరువాత చిన్న గాజు నలుసులాగా అయ్యాడు ఆ తరువాత ఇంకా చిన్నవాడై ఇక కనిపించడం మానేశాడు అక్కడి నుంచి నేను దివ్యదృష్టితో చూడవలసి వచ్చింది ఆ రుద్రుడు క్రమంగా పరమాణువు అంతై అంతకంటే కూడా చిన్నవాడై ఇక అదృశ్యం అయిపోయాడు చిత్రం ఆయన అదృశ్యం అయ్యేసరికి అప్పటి వరకు కనిపించిన ఆకాశం కూడా కనిపించడం మానేసింది దానిలో దృశ్యం అనేది లేకుండా పోవడం వల్ల ఆ ఆకాశం కేవలం బ్రహ్మాకారాన్ని పొందింది అని నేను గ్రహించను నా ఆశ్చర్యానికి అంతులేదు నాకు వెనకటి సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి ఆ విద్యాధర స్త్రీ నా దగ్గరకు రావడం నేను వచ్చి ఆ శిలా ప్రపంచాన్ని చూడడం నేను చూస్తూ ఉండగానే ఆ ప్రపంచం ఇలా మహా ప్రళయాన్ని పొందడం లేడి పిల్ల చిగురుటాకులను మింగేసినట్లుగా ఆ రుద్రదేవుడు బ్రహ్మాండ కపాలలను మింగడం ఇవన్నీ స్మరించేసరికి నేను మొదటిసారిగా పట్టణానికి వచ్చి రాజప్రసాదాన్ని చూసిన పల్లెటూరు బైతులాగా నివ్వెరపోయాను అంతకంటే చిత్రం మరొకటి ఉంది నాకు ఆ చుట్టుపక్కలలో ఇందాకటి శిల వంటి శిలలు చాలా కనిపించాయి నాకు ఆ శిలన్నిటిలో కూడా ఇందాకటి కాళీదేవి శరీరంలో లాగానే రకరకాల ప్రపంచాలు కనిపించాయి అయితే అవి మామూలు కంటికి కనిపించడం లేదు బుద్ధినేత్రేణ్యే దివ్యాక్ష్ణ వాన నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం ఎనభై ఆరవ సర్గ శ్లోకం వాటిని చూడాలంటే జ్ఞానమయమైన నేత్రమైనా కావాలి లేదా దివ్య దృష్టి అయినా కావాలి జ్ఞాననేత్రం అంటే అహంకార రహితమైన బుద్ధే అటువంటి దృష్టితో చూసేసరికి నాకు అక్కడ ఉండే రాళ్లల్లో మాత్రమే కాదు అక్కడ ఉండే గడ్డి పరకల్లోనూ తీగల ఆకుల్లోనూ చెట్ల గుబురుల్లోనూ కూడా ఎక్కడ చూస్తే అక్కడ వింత వింత ప్రపంచాలు కనిపించాయి ఈ ప్రపంచాలకు ఒక నిశ్చితమైన న్యాయం అంటే తర్కబద్ధమైన నియమం ఏదీ నాకు కనిపించలేదు ఉదాహరణకు ఒక ప్రపంచంలో ప్రజాపతి ఇప్పుడే పుడుతున్నాడు మరో ప్రపంచంలో అక్కడి ప్రజాపతి లయించబోతున్నాడు మరో ప్రపంచంలో సృష్టి నిండుగా వికసించి ఉంది ఒక ప్రపంచంలో దేవతలకు మరణం ఉంది మరో ప్రపంచంలో దేవదానువులు స్నేహంగా ఉన్నారు ఇంకో సృష్టిలో శ్రీరాముడు చిన్నవాడుగా ఉండగానే రావణాసురుణ్ణి చంపేశాడు మరో సృష్టిలో రావణాసురుడే రాముణ్ణి చంపేశాడు ఇలా రకరకాల వింత ప్రపంచాలను నేను చూశాను దీనిని బట్టి మన ప్రపంచంలో మనకు కనిపించే తర్కబద్ధత మన అలవాట్లను బట్టి ఏర్పడిందే తప్ప దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు అని నేను అర్థం చేసుకున్నాను ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి వింత వింత ప్రపంచాల వర్ణనను పూర్వం భుసుండోపాఖ్యానంలోను ఈ ఉత్తరార్ధంలో మరోచోట కూడా వశిష్ట మహర్షి చేసి ఉన్నాడు ఇక్కడ కూడా ఇరవై శ్లోకం నుంచి నలభై శ్లోకం దాకా ఈ వివరణ సాగింది ఇందులో కీలకమైన అంశాలను మాత్రమే మనం ప్రస్తావన చేసుకున్నాం ఈ వర్ణన చివరి భాగంలో हत राक्षसम, उत्तराधम सर्ग नलभव श्लोकं अनेतत राघव अनेदा कि रावणावण् चंपेशा ची इं लेको व्याख्यात విహత శబ్దానికి కొంచెం అర్థం మార్చి రావణాసురుడు రాముణ్ణి మోసగించాడు అని అర్థం చెప్పాడు ఏది ఏమైనప్పటికీ సృష్టి పరంపరలో నిశ్చితమైన నియమం ఏదీ లేదని చెప్పడమే ఈ వర్ణనకు ప్రధాన తాత్పర్యం కనుక దానిని ఆధారం చేసుకునే శ్రీరాముడు ఒక ప్రశ్న వేయబోతున్నాడు శ్రీరాముడు అడిగాడు ఇదేం చిత్రం గురుదేవా నేను పూర్వమే ఉన్నానా ఉంటే ఇలాంటి శరీరంతో ఇలాంటి మనసుతో ఇలాగే ఉన్నానా అప్పటి సన్నివేశం అంత ఇలాగే ఉందా దీనికి వశిష్ఠమహర్షి సమాధానం చెప్తున్నాడు రామ మినుములు రాసిగా పోసాం వాటిని మానికలతో కొలచి మళ్ళీ పక్కన పోసాం క్రమేణ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఎనభై ఆరవ సర్గ యాభై ఒకటవ శ్లోకం ఇందాకటి మునుముల సన్నివేశం ఇప్పటి మినుముల సన్నివేశం ఒకే రకంగా ఉంది అని చెప్పగలమా లేదని చెప్పగలమా వివిధ సృష్టిల పరిస్థితి ఇంతే సముద్రంలో తరంగాలు వచ్చాయి పోయాయి మళ్ళీ వచ్చాయి పోయిన తరంగాలే వచ్చాయి అని చెప్పగలమా అవి పూర్తిగా కొత్తవి అని నిరూపించగలవా అలాగే సృష్టిపరంపరలో జీవల పరివర్తనం కూడా కొన్నిచోట్ల కొద్దిపాటి పోలికతో కొన్నిచోట్ల కొద్దిపాటి వైవిధ్యంతో కొన్నిచోట్ల ఎటూగాని విధానంతో సాగిపోతూ ఉంటుంది పునస్వం పునరేవాహం పునఃపునరి కదా నైవాన్యే సంభవన్యఖిలం పరే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఎనభై ఆరవ సర్గ యాభై రెండవ శ్లోకం నువ్వు మళ్లీ పుట్టావు నేను మళ్లీ పుట్టాను ఈ జీవులందరూ మళ్ళీ మళ్ళీ పుట్టారు ఇది వ్యవహార దృష్టి తత్వదృష్టితో చూస్తే ఎప్పుడూ ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయనలో ఎప్పుడూ ఏదీ పుట్టనే పుట్టడం లేదు ఇక ఆ సన్నివేశము ఈ సన్నివేశము ఒకే రకంగా ఉన్నాయా అని అడిగవు సన్నివేశం అంటే ఏమిటి శరీరాకారం చుట్టుతా ఉన్న బంధుమిత్రులు ఆ వ్యక్తికి ఉన్న తెలివి శక్తి సాధించిన కార్యాలు ఇలాంటివన్నీ కలిపితే సన్నివేశం అవుతుంది అవి ప్రతి సృష్టిలోనూ కొంత పోలికతోనూ ఉంటాయి కొంత తేడాగానూ ఉంటాయి ఒకప్పటి మానవ జీవుడు మరో సృష్టిలో పశుశరీరంతో పుట్టవచ్చు అప్పుడు వాడే వీడు అనాల వాడు వేరే వీడు వేరే అనాల ఏది నియమంగా చెప్పేందుకు వీలు లేదు కనుక జీవ సన్నివేశాలు సదృశ్యంగా ఉన్నాయా విసదృశంగా ఉన్నాయా అని ఎవడు తేల్చి చెప్పగలడు కనుక రామా అసలు సృష్టి తత్వం ఏమిటో ఆలోచించు ఈ విషయం ఎనభై ఆరవ సరిగ్గలో వచ్చింది దానికోసం అప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని మరికొంత వివరిస్తాను విను అని వశిష్ఠుడు ఇంకా ముందుకెడుతున్నాడు ఆ విధంగా ఏ రాతిలో చూసినా ఏ చెట్టులో చూసినా ఏ పుట్టలో చూసినా రకరకాల సృష్టులు కనిపించేసరికి నేను ఆలోచించి నా చూసుకున్నాను ఆశ్చర్యం నాలోనే ప్రతి అవయవంలోనూ రకరకాల ప్రపంచాలు కనిపించసాగాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని నిశ్చితంగా పరిశీలించాను రోటికి ఏర్పడ్డ బీటలో ఇరుక్కున్న గింజ వానాకాలంలో మొక్కై ములిచినట్లుగా నా హృదయమనే ఆకాశంలో ఇరుక్కున్న సంస్కార బీజాల్లోంచి ఈ ప్రపంచ వృక్షాలు మొలకెత్తుతున్నాయి అని గ్రహించాను గాఢ నిద్రలోంచి స్వప్నానికి కాని జాగ్రదశకుగాని చేరుతున్న సమయంలో ఆ వికాసానికి ఏది క్రమము లేదంటారా అంటే వశిష్ఠుడు అన్నాడు జాగ్రత్ ప్రపంచ సృష్టిలో ఒక క్రమ వికాసం ఉన్నట్లు కనిపిస్తోంది స్వప్న ప్రపంచ సృష్టిలో అన్ని పదార్థాలు ఒకేసారి వస్తున్నట్లు కనిపిస్తోంది ఈ విషయంలో తత్వవేత్తలలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఒక్క క్షణంలో స్వప్న ప్రపంచం ఏర్పడుతోందన్నప్పుడు క్షణమనేది కూడా ఒక కాలపు కొలతే కనుక స్వప్న దశలో కూడా సృష్టిలో క్రమ వికాసం ఉంది అని కొందరు అంటున్నారు ఈ వికాసానికి ఇంత సమయమే కావాలనే నియమాన్ని ఎవరు ఏర్పరచగలరు అని వారు వాదిస్తున్నారు మరికొందరు అనుగర్భంలోనే ప్రపంచం ఉన్నట్లుగా క్షణగర్భంలోనే మహాయుగం ఉంది అని అందువల్ల కాలపు కొలతల గురించి చర్చలు అనవసరం అని భావిస్తున్నారు ఇద్దరి వాదాల్లోనూ సారాంశం ఏమిటంటే ఈ సృష్టులన్నీ కేవలం భ్రమాత్మకాలైనప్పుడు వీటి యొక్క వికాసక్రమాన్ని గురించి చర్చించడంలో సారం లేదు అనేదే అయినా నేను బ్రహ్మాండాత్మకమైన ఆత్మను కల్పించుకొని అంటే కనిపించే ఈ బ్రహ్మాండం మొత్తం నేను అనే ధారణ చేసి ఆ బ్రహ్మాండాన్ని చూడడం మొదలు పెట్టేసరికి ఆ సృష్టి వికాసక్రమం నాకు కనిపించింది మొదట దిక్కులనే భావం వచ్చింది ఆ దిక్కులే ఆకాశం అయ్యాయి ఆకాశం అనే చింతన వచ్చేసరికి నాలో చిత్తం ఏర్పడింది ఇదేమిటా అని చూస్తూ ఈ ఆకాశాన్ని నేనే అనిపించింది దీంట్లోంచి నేను అనే అహంకారం ఏర్పడింది ఈ అహంకారమే కొంచెం గట్టిపడేసరికి ఆకాశమే నేను అనే భావం గట్టిపడి నా పూర్వపు స్థితి మరపులో ప్రారంభించింది ఆ దశలో నా అహంకారానికి బుద్ధి అనే పేరు ఏర్పడింది నాలో నిశ్చయాలు మొదలైనవి నా బుద్ధి మరింత గట్టిపడేటప్పటికి దానిలో ఆకాశమే నేను అనే నిశ్చయం తగ్గి సంకల్పాలు వికల్పాలు సందేహాలు మొదలైనవి మొదలైనవి ఈ దశలో నా బుద్ధికి మనస్సు అనే పేరు వచ్చింది ఈ మనస్సు కల్పనలను మొదలుపెట్టింది వాటిలో మొదట శబ్దాది తన్మాత్రలు అంటే ఆకాశాదులు యొక్క గుణాలు ఆ తరువాత వాటిని గ్రహించే పంచేంద్రియాలు ఆ తరువాత వాటికి కనిపించే పంచభూతాలు ఆ తరువాత భూత సమ్మేళనంతో ఏర్పడిన భౌతిక పదార్థాలు రూపొందాయి దాంతో అంతకు ముందు దుఃఖస్పర్శ లేని నాకు కొత్త దుఃఖస్పర్శ మొదలైంది అంటే వ్యవహారం మొదలైంది బ్రహ్మాండమంతా నేనే అని భావించిన నాకు ఒక పరిమితి ఏర్పడింది ఇది ఇలా ఎందుకు జరిగిందా అని పరిశీలించాను గాలికి చలనం ఎంత సహజమో మనస్సుకు శరీరాది కల్పన కూడా అంతే సహజమని గ్రహించాను మనస్సుకి ఈ శక్తి ఎలా వచ్చిందా అని ఏ శక్తి అయితే మనస్సును తయారు చేసిందో ఆ శక్తి యొక్క బలం వల్లనే మనస్సు ఇలా ప్రవర్తిస్తోంది అందుచేత ఈ సృష్టి కల్పన వికాసాన్ని నియంత్రించే శక్తి మనస్సు చేతుల్లో కూడా లేదు ఆ శక్తికే నియతి అని మరోపేరు మాయాశక్తి అని మరోపేరు ఇంద్రియాదులు ఏర్పడ్డ విధానాన్ని మరికొంత వివరిస్తాను విను మనస్సు ఏర్పడిందని చెప్పాను కదా దానిలో అప్పటికే శుద్ధ చైతన్యం ప్రతిబింబిస్తోంది కనుక ఆ మనస్సు ఒక నిప్పు రవ్వలాగా కనిపించింది ఆ రవ్వ చూస్తుండగానే పెద్దదై మంటగా మారింది ఆ మంటే స్థూల శరీరం ఆ శరీరంలో కొన్ని చిల్లులు ఏర్పడ్డాయి వాటిల్లో రెండు చిల్లులు రూపాలను చూడడానికి పనికివచ్చేవి వాటికి లోకులు కళ్ళు అని పేరు పెట్టారు అవి చూస్తాయి అన్నారు నిజానికి పదార్థాలు కనబడాలి అంటే దేశము కాలము వెలుతురు మొదలైన సన్నివేశాలు ఎన్నో కలిసి రావాలి అదీ కాక చైతన్యప్రసారం ద్వారా వస్తుదర్శనానికి నిజమైన కారణం నేను కనక నేను చూస్తున్నాను అనే అనుభూతి నాకే కలిగింది ఇదే విధంగా నవరంధ్రాల ద్వారా రకరకాల పనులు జరిగిన అనుభవాల మూట అంత నానెత్తి మీదే పడింది వీటిని అనుభవిస్తున్న కొద్దీ నా అహంకారం మరింత పెరిగి దానివల్ల బుద్ధి మనస్సు మరింత గట్టిపడ్డాయి ఇంతకు ముందున్న చిత్తం కేవలం నా ఆకాశత్వాన్ని మాత్రమే చింతించింది ఇప్పుడు చింతించేందుకు స్మరించేందుకు కొత్త కొత్త విషయాలు ఏర్పడ్డాయి అందువల్ల నా చిత్తం కూడా గట్టిపడింది మళ్ళీ మళ్ళీ ఆలోచించడం పేరు చింతన జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం పేరు స్మరణం ఇలా మనోబుద్ధి చిత్త అహంకారాలతో నేను అంతఃకరణ స్వరూపుణ్ణి అయ్యాను దీనినే అతివాహిక దేహం అంటారు నిజానికి నాకు ఇంతకు మించిన దేహం లేదు కానీ నాకు మనసు చేత రకరకాల రూపాలు ఆపాదించబడుతూనే ఉన్నాయి ఆ ప్రవాహాన్ని నేను ఆపలేకపోతున్నాను ఈ విధంగా చిరకాల భావన చేస్తూ ఉండేసరికి నాకే ఒక హిరణ్యగర్భ శరీరం ఏర్పడిందనే అనుభూతి కలిగింది ఆ శరీరం ఏర్పడేసరికి పసివాడికి ఏడవాలనే ఆలోచన పుట్టినట్లుగా నాకు కూడా శబ్దం చేయాలనే కోరిక కలిగింది పసివాడి శబ్దం ఉంగా ఉంగా అని బయటికి వచ్చినట్లుగా నా శబ్దం ఓ అని బయటికి వచ్చింది కలగని మనిషి పాత విషయాలను కలలో స్మరించినట్లుగానే నాకు ఓంకారంలోంచి ఏవో స్మరణలు వచ్చి భూ భువ సువహ ఇత్యాది వ్యాహృతులను గాయత్రి మంత్రాన్ని చతుర్వేదాలను క్రమంగా ఉచ్చరించాను అప్పటి నుంచి అయిన చతుర్ముఖ బ్రహ్మను నేనే అయ్యాను ఈ పద్నాలుగు లోకాలు నాకు శరీరం అయ్యాయి ఇలా మనోమయమైన జగత్తు తయారు అయింది అక్కడ నిజంగా ఉన్నది ఏదీ లేదు అయినా यदारी नाग अन्नी क्न दृष्टि तो चूस्ते अचीचोट शुद्ध चैतन्यमे करो दृष्टि तो चूस्ते प्रपंचमे कत्वज्ल योगुन दर्शन विधाना चबतर विनु अल दृष्टि सृष्टिक्रम एलाो वशिष्ठ महर्षि श्रीरामचंद्रुकी चुप्तना राम నేను మొదట భూమినే నేను అనే ధారణ చేశాను దానివల్ల నేను భూరూపాన్ని చెందాను అంతమాత్రం చేత నా చైతన్య శరీరాన్ని విడిచిపెట్టలేదు ఒక చక్రవర్తి తన శరీరం మీద అహంభావాన్ని విడిచిపెట్టకుండానే ఈ రాజ్యం నేనే అనే అహంభావాన్ని అంటే అభిమానాన్ని ఎలా ధరించి ఉంటాడో అలాగే నేను కూడా అహం అహంభావాన్ని అంటే బ్రహ్మాహంభావాన్ని నేనే పరబ్రహ్మను అనే భావాన్ని విడిచిపెట్టకుండానే భూమ్యహంభావాన్ని ధరించాను దానివల్ల నేనే భూదేవతను అనే అధిష్టాతృ దేవతా తాదాత్మ్య బుద్ధి నాకు ఏర్పడింది దానివల్ల భూమిలో ఉండే ద్వీపాలు కొండలు తృణాలు మొదలైనవన్నీ నా అనుభవానికి వచ్చే ఆ భూమి మీద లోపల జరిగే అన్ని నాకు స్పష్టంగా తెలిసాయి ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఉంది వాల్మీకి ఇక్కడ భూమి అనడానికి భూపీఠము అనే పదాన్ని తరచుగా వినియోగించాడు ఈ ఎనభై సర్గలో అరవయవ శ్లోకం దగ్గర నుంచి మిగిలిన పదమూడు శ్లోకాలు ఎనభై ఎనిమిదవ సర్గలోని ఇరవై మూడు శ్లోకాలు కూడా ఈ భూపీఠ వర్ణనకే వినియోగించాడు ఈ సందర్భంగా భూమి మీద ఉండే రకరకాల ప్రకృతి సన్నివేశాలను జీవిత సన్నివేశాలను కూడా కవితామయంగా వర్ణించాడు ఇంత విపుల వర్ణ దేనికి అంటే రాబోయే శ్రీరామ ప్రశ్నకు బలం చేకూర్చడానికే కనుక మనం ఆ ప్రశ్నలోకి ప్రవేశిద్దాం శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా మీరింత వివరంగా భూలోకాన్ని పరిశీలించి చూశారు కదా దానికోసం భూమే నేను అనే ధారణ చేశారు కదా మీరు ధారణ చేసిన భూమి మాబూటి వాళ్ళం మామూలుగా చూసే పంచభూతమయమైన భూమేనా లేకపోతే మేము స్వప్నాలలో చూసే మనోమయమైన భూమే అంటే వశిష్ఠుడున్నాడు రామ ఈ ప్రశ్న కల్పనా దృష్టితో వచ్చిందా తత్వదృష్టితో వచ్చిందా కల్పనా దృష్టితో అంటావా అప్పుడు నువ్వు చెప్పే పంచభూతమయమైన భూమి కూడా మనస్సంకల్పం వల్ల పుట్టినదే కనుక ఇది గట్టిదే కలలాగా ఉట్టిదే అనే ప్రశ్నకు అర్థం లేదు ఇక తత్వదృష్టితో ప్రశ్న వేశానంటావా ఆ దృష్టిలో దృశ్యం సర్వము కూడా శుద్ధ సత్తు యొక్క వికారమే అంతేగాని దానిలో కొంత భౌతికమని కొంత స్వాప్కమని విభాగం చేయడంలో అర్థం లేదు ఈ విషయం అర్థం అయ్యేందుకు ఛాందోగ్యోపనిషత్తు ఒక ప్రక్రియను బోధించింది సత్ దేవతలోంచి భూమి అగ్ని జలము అనే ముగ్గురు దేవతలు ఆవిర్భవించారు ఆ ముగ్గురు త్రివృత్కరణ ప్రక్రియ చేత కలిసిపోవడం ద్వారా భూమి అగ్ని జలము అనే భూతత్రయం ఏర్పడింది వీటిలో భూమిది నల్లని రూపం జలానిది తెల్లని రూపం అగ్నిది ఎర్రని రూపం అందువల్ల జ్ఞానులేనివారు ఏ పదార్థాన్ని చూసినా దానిలో ఉండే నల్లని భాగాన్ని భూభాగంగాను తెల్లటి భాగాన్ని జలభాగంగాను ఎర్రటి భాగాన్ని అగ్ని భాగంగాను గ్రహిస్తారు భూమి జలంలోంచి వచ్చింది జలం అగ్నిలోంచి వచ్చింది అగ్ని సత్ దేవతలోంచి వచ్చింది కార్యం వికార రూపం వికారం నామమాత్రం కనుక అసత్యం కారణమే సత్యం ఇలా మెట్లు మెట్లుగా పైకు ఎక్కి చూస్తే పరమకారణం సద్దేవతే కనుక వికారాలన్నీ సద్రూపాలే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేవ సత్యం అపాగాదగ్నేరగ్నిత్వం త్రీ రూపాణీవ సత్యం వికారం అనేది కొత్త పేరు మాత్రమే కుండ విషయంలో మట్టి అనేదే సత్యం అగ్నిలోంచి అగ్నిత్వం ఎగిరిపోయింది భూమి జలము అగ్ని అనే ఆ మూడు రూపాలే సత్యం ఇది వాక్యాల ద్వారా ఛాందోగ్యసష్టాధ్యాయంలో ప్రదర్శించిన ప్రక్రియను నువ్వు ఒకసారి తలచుకుంటే మనోమయమంటూ ప్రత్యేకంగా ఏదీ మిగలదు కనుక రామ తత్వదృష్టితో చూసినప్పుడు దృశ్యం సర్వము సన్మాత్రమే కనుక దీనిలో కొంత భౌతికము కొంత మానసికము అనే విభాగం కుదరనే కుదరదు ఈ విషయం నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాను శృణోషియిదం చిరం పద్నాలుగవ శ్లోకం నేను ఇందాక నీకు స్పష్టంగా చెప్పనే చెప్పాను నేను నా చిత్స్వరూపాన్ని విడిచిపెట్టకుండానే భూధారణ చేశానని కనుక నేను సాక్షి దృష్టితోనే భూలోక విశేషాలన్నీ దర్శించాను అని గ్రహించు ఇది ఎనభై తొమ్మిదవ వచ్చింది అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ ఆ తరువాత इंकेद लोक विशेष चूसरा जय गुरदत्ता